నాలుగు వందల డెబ్భై ఏడు చెప్పితే నాశ్చర్యము చేసిన చేతలితడు ముప్పిరి మనుజవేషమున బుట్టెనీతడు రాముడు దయించే దశరథునికి తమ్ములతో కామిడైన తాటకినీ ఖండించెను ఆ ముఖ యజ్ఞముగాచే హరుని విల్లు విరిచే ప్రేమమునా సీతాదేవి పెళ్లియాడెను మడించే కరుణిని మారీచుని వధించే ఎడపెవాలిని ఆ సుగ్రీవుని పెంచే జడధి బంధించెను సరుగ రావణు బడినే విభీషణుని బట్టము గట్టెను సీతాదేవితో నయోధ్య సింహాసనం వెక్కే ఓతరించి కుశలవ పుత్రులగాంచే శ్రీతరునితో గూడ శ్రీవెంకటేశుడై నిల్చే కౌతుకముల జగము తరుణగా చెనూ